హే కర్ణమితీమాజం బ్రహ్మస్త్రీమహాహే నమో సదాశివారాశాగ్జనరం పరాయణే దూరేహ్యవరం కర్మ బుద్ధియోగానంజయా బుద్ధ శరణమన్విచా భామే దూరే అతిప్రకర్షేణి అవరం నికృష్టం అది జపల కర్మ ఫథినా క్రీయమాణం బుద్ధియోగా సమత్వబుద్ధియుక్ కర్మ జన్మమరణాదిహేతు చూడండి ఒక ఫలాన్ని అపేక్షించి కర్మను చేస్తారు నిజానికి మనిషి కర్మను చేసేప్పుడు ఫలావేశంతో చేస్తారు ఫలమునందరి ఆవేశం దా ఫలదృష్టి ఫలభావన మనస్సునంతనే వ్యాపించేసి ఉంటుంది దాని చేత ప్రేరితుడే కర్మను చేస్తారు అటువంటి కర్మ జన్మ మరణములకు అవుతుంది జన్మ మరణ హేతు సో ఇప్పుడు ఈ ఇక్కడ సుఖదుఖాలను అనుభవిస్తాడు ఆ తర్వాత మరణించిన తర్వాత కూడా మళ్ళీ పునః జన్మ వస్తుంది జన్మ మరణ ఈ సంస్కారం ఇలా వస్తుంది దృష్టాంతం దశరథ మహారాజు పుత్రకామిష్టి చేసి పుత్రుల్ని పొంది ఆయన కృతార్థత అయ్యాడా లేదంటే దుఃఖాన్ని గొప్ప తెచ్చుకున్నాడా సరే రాముడు పుత్రా ఆ విషయం అలాంటివి పెట్టుకో రాముడు గొప్పతనానికినో ఆయన సుఖ దుఃఖానికి సంబంధమే కానీ ఆయన సుఖ దుఃఖాలు అయిన కాబట్టి కామ్యకర్మనగానే కామన తీరిన సందర్భంలో సుఖం ఉంటుంది సుఖాన్ని అనుసరించి దుఃఖం ఉంటుంది ఎందుకంటే ఈ సుఖం అన్నది తాత్కాలికంగా ఉంటుంది ఆ కాలంలో ఉంటుంది అది పోయినప్పుడు దుఃఖం అలాగే కాబట్టి ఈ సుఖదుల ప్రవాహంలో పని కొట్టుకోవటము ఈ ఈ జన్మలో ఈ జన్మ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకో జన్మ రావటము సో ఈ విధంగా జన్మ మరణ సుఖదు పరంపర సంసారం ఇష్టానికి హేతు అవుతుంది కామ్య కర్మ అదే ఒకవైపు ఫలార్థిన క్రియమాణం కర్మ అంటే దాన్ని మనస్తాయి బుద్ధియోగం ఉన్నది బుద్ధియోగం అంటే వీడు కర్మలు చేయకుండా ఒక మూల కూర్చొని ఉంటాను కదా వీడు కర్మ చేస్తాడు అంచేతనే శంకర్లు అంటారు సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణ సమత్వం యోగం ఉచిత అని ముందు కర్మని సెలెక్ట్ చేసుకునేప్పుడే కామన యొక్క ప్రేరణ ఉండదు కాబట్టి అనేక కర్మలు జారిపోతాయి అసలు కామ్యము ఎప్పుడు కామ్యకర్మలన్నీ కూడా జారిపోతాయి వాటి వాటి ధోరణులు చుట్టుపక్కల ఎక్కడా కనపడదు చాలా ఫ్రీ అయిపోతాడు అక్కడికే ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఇంకా నిత్య కర్మలు ఉంటాయి తప్పనిసరిగా చేయదగినటువంటి కర్మలు ఉంటాయి వాటిని చాలా ఈశ్వరార్పణ బుద్ధితో ఇంకా ఉల్లాసంగా చేసుకుంటూ పోతాడు అంటే ఆ కర్మలో ఒక జాయిని తీసుకుంటూ పోతాడు అంతకంటే వేరే ప్రయోజనం అక్కర్లేదు ఆ కర్మలోనే ఒక జాయ్ ఒక హ్యాపీనెస్ దాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల ఏ ఫలం వస్తుందనే ఆలోచనే ఉండదు దాంతో ఏ ఫలం వచ్చినా కూడా సమబుద్ధితోటి స్వీకరిస్తాడు సో ఆ విధంగా సిద్ధ్య ఆ సమత్వ బుద్ధితో కూడి కర్మ ఆ కర్మ ఇటువైపు ఉన్నది కామ్య కర్మ ఇటువైపు ఉన్నది ఈ రెండింటికి మధ్యన తేడా చాలా ఉన్నది ఒకటి పాతాలలో ఉంటే ఒకటి అంతరిక్షమ స్వర్గంలో ఉన్నది అంత తేడా ఉన్నది నక్క ఎక్కడా నాగలోకం ఎక్కడా అని సామెత చెప్తారు అంటే రెండింటికి దూరం చాలా ఎక్కువ సో దూరేణ్యవరం సో దూరేనా అతి విప్రకర్షేణ అవరం నికృష్టం ఈ కామ్య కర్మ ఆ బుద్ధి యోగంతో చేసే చాలా చాలా నికృష్టమైనది చాలా ఎందుకంటే ఈ సమత్వ బుద్ధితో చేసే కర్మ వీళ్ళ అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానము వైపునకు మోక్షము వైపునకు తీసుకుపోతుంది ఒక ఫుల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది దాంట్లో అందే హ్యాండ్ కామ్య కర్మ వీణ్ణి జన్మమరణ ప్రవాహంలో పడవేస్తుంది సంసారంలో పడవేస్తుంది కాబట్టి రెండు కర్మల అయినా ఎంత భేదమున్నదో చూడండి ఒకటి చాలా నికృష్టం ఇంకొకటి చాలా ఉత్కృష్టమైనది అంత తేడా ఉంది హే యయా అతహ సో బుద్ధౌ శరణమన్విత్య సో ఇంత తేడా ఉంది కామ్యకర్మకి తో చేసి కర్మకి కాబట్టి హే అర్జున నువ్వేం చేయాల్సి ఉంటుంది బుద్ధియోగాన్నే నీవు స్వీకరించాల్సి ఉంటుంది సో ఎవం అత ఎందువల్ల అయితే ఇలా ఉందో అందువల్ల అంటే అర్థం ఏంటంటే ఎందువల్ల అయితే కామ్యకర్మ బుద్ధియోగంతో చేసిన కర్మ కంటే చాలా నికృష్టమై ఉన్నదో అందువలన అత అర్జున బుద్ధౌన్విచ్ఛుద్ధ అంటే బుద్ధియందు బుద్ధియందు ఆశ్రయమును కోరుకునుము అంటే నా నేను ఆ బుద్ధి అంటే బుద్ధియోగమునందు బుద్ధియోగం అంటే ఏమిటి సమత్వం యోగ ఉచితే అసమత్వ బుద్ధి ఎందు అంటే సుఖ దుఃఖములు ఇత్యాది ద్వంద్వములను సమచప్తంతో స్వీకరించేటువంటి ఆ ప్రవృత్తి మానసిక ప్రవృత్తి ఆభిముఖ్యము అంటే డిస్పోజిషన్ సో నేను నిలిచి ఉండాలి ఆశ్రయం అంటే నిలిచి ఉండడం నేను నిలిచి ఉండ దేని మీద మీరు నిలిచి ఉంటానో దాన్ని ఆశ్రయం అంటాం సో समत्व बुद्धि निचि उला प्रयत्न चयेन अभिप्रा इक्यं चूंगे योग विषया तत्परीक बुद्ध शरण आश्रय अभयप्राति कारण ందు శరణము పొందు ఇప్పుడు ఈ బుద్ధి ఎందు శరణను పొందు అంటే బుద్ధిలో రెండు లెవెల్స్ ఉన్నాయి ఏ లెవెల్ ఒకటి అంతఃకరణ శుద్ధి కూడా కై నేను కర్మయోగమును చేస్తాను అని వారు నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేస్తూ ఉంటారు అదొక లెవెల్ దీన్ని ఈ లెవెల్ని ఏమంటారు సాధకా లెవెల్ అంటారు అంతే కదండి సాధకుడు ఈ దీకర్ ఇంకో లెవెల్ ఉంది ఏమిటి ఈ సాధకుడు ఏమవుతాడు తొండముద్రి ఉవసర వెళ్ళైనట్టుగా ఈ సాధకుడు ఏమవుతాడు ఆ సో కొండెక్కుతున్నాడు అన్నది కొండెక్కుతామంటే రెండు లెవెల్స్ ఉన్నాయి ఒకడు స్లోక్ మీద అలా పైకి ఎగబాగుతున్నాడు ఒక తాడు పట్టుకుని పైకి ఎక్కుతున్నాడు అదొక లెవెల్ ఇంకో లెవెల్ ఏమిటి ఎక్కేసి కొండ కొంభ మీద కూర్చుని ఉన్నారు ఇంకో లెవెల్ అవునండి ఈ ఎగబోకుతున్నవాడు లెవెల్ చేరుతాడు చేరతాడో చేరతా ఎగబోగుతుంటే చేరుతాడు దీంట్లో పడిపోవడం ఉండదు మనం చూసాం కదా దీంట్లో అధిక్రమ నాశం పైకి ఎక్కడనే ఉంటుంది తర్వాత ఆ పైకి చేరిన వాడు ఒకప్పుడు ఎగబ్రాకిన వాడే అర్థమైందండి కాబట్టి ఇప్పుడు రెండు లెవెల్స్ ఉన్నాయి ఏమిటి రెండు లెవెల్స్ ఏమిటి ఒకటే ఎగబ్రాకే లెవెల్ రెండు చేరుకుని హాయిగా కూర్చున్న ఇప్పుడు ఈ అగబ్రాక్య లెవెల్కి బుద్ధి శబ్దంతో వ్యవహరిస్తారు బుద్ధి అంటే కర్మయోగ బుద్ధి పైకి చేరేసుకున్న లెవెల్ని బుద్ధి బుద్ధి శబ్దంతో వ్యవహరిస్తారు ఏంటంటే రెండింటినీ ఒకే శబ్దంతో వ్యవహరిస్తారు ఎందుకంటే అయ్యా వీడు దానికి చేరుకుంటాడు ఈజ్ అబౌట్ టు రీచ్ దాట్ అండ్ వారు కొద్ది కాలం క్రితం ఈ స్థితిలో ఉన్నవారే దీంట్లో వెనక్కి పడిపోవడం ఉండదు కదా మీరు ఎరగరాకుతున్నారంటే చేరుకుంటారు చేరుకున్నారు అంటే ఎరగు రాసిన వాడే కాబట్టి బుద్ధి శబ్దానికి రెండర్థాలు చెప్పచ్చు అలా చెప్పే సందర్భం ఉంటుంది ఏమిటో రెండర్థాలు ఏమిటి కర్మయోగ బుద్ధితో అంతఃకరణ శుద్ధిని రేపు నెంబర్ వన్ అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత ఏమవుతుందండి ఆత్మ జ్ఞానము ఆత్మ సాక్షాత్కారము కలుగుతా రెండే రెండర్థాలు కూడా చెప్తారు ఇక్కడ రెండూ చెప్తున్నారు సో యోగ విషయా బుద్ధ కర్మయోగమునకు సంబంధించిన బుద్ధిలో నీవు ఆశ్రయమును కోరుకునుము అంటే కర్మయోగి జీవనాన్ని నీవు అనుష్ఠించుము చక్కటి సాహకుడవు కమ్ము అది మొదటర్థం అథవా బాగుంది కదండి బాగుందంటే అభవానర్థం లేదా ఒకప్పుడు ఏమవుతుంది మీరు కర్మయోగ బుద్ధిలో ఉన్నారనుకోండి అలా ఉండగా ఉండగా లేకుంటుందంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిపోతుంది అది నెక్స్ట్ స్టెప్ అది అని కూడా తంటే కర్మయోగం కర్మయోగం పరిపా పరిపక్వమైనప్పుడు ఏం కలుగుతుంది సాంఖ్యబుద్ధి కలుగుతుంది సాంఖ్యబుద్ధి అంటే ఏంటండి పదకొండో శ్లోకం దగ్గర నుంచి శ్లోకం వరకు ఆత్మస్వరూపం చెప్తమే ఆత్మ కర్త భోక్త నయతే మ్రియతే వా విపశ్చిత్ నా హి న్యతే అని చెప్పాం అజోనిత్య శాశ్వతోయం పురాణ ఆత్మ ఆత్మస్వరూపం అంటే అక్షేద్వేయం అదే అస్వ్యోయం అదే ఆత్మస్వరూపం గురించి చాలా విస్తారంగా చెప్తాం అది నశించదు దేహం నశించినా అది నశించదు దాని ఎందుకు కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు అది షద్భావ వికారములకు అతీతంగా ఉంటుంది సర్వ జగత్ కారణం సో అంటే పరబ్రహ్మది సో దాని ఎందు శోకానికి స్థానం లేదు అది అభయ స్థానము అది సాంఖ్య సాంఖ్య దాన్ని తెలుసుకోవటం తన స్వరూపంగా దాన్ని పొందడం అంటూ వేరే ఏం లేదు తెలుసుకునిటే పొందుతా సో దానికి సాంఖ్య బుద్ధి అని పేరు ఈ సాంఖ్య బుద్ధి అంటే కొండ ఎక్కువ కూర్చోవడం లాంటిది ఈ సాంఖ్య బుద్ధి వస్తుంది కర్మయోగ బుద్ధి పరిపక్వమైతే సాంఖ్య బుద్ధి వస్తుంది కాబట్టి ఇప్పుడు బుద్ధౌ శరణం అని ఇచ్చా అంటే ఏమర్థం చెప్తానండి ఎదురువాడు సాధకుడైతే నైనా కర్మయోగ బుద్ధి ఎందు ఆశ్రయమును కోరుకో ఎవరో సాధన యొక్క పరిపాకావస్థలో ఉన్నాడనుకోండి ఇంకా వారికి సాధన ఎందుకు ఆ పరిపాకం వల్ల వచ్చే ఆత్మ జ్ఞాననిష్టలో ఉండాలి అని కోరుకో ఆ స్థితిని చేరుకోవాలి అని కోరుకో అని చెప్తారు కాబట్టి శ్రీకృష్ణుడు బుద్ధో అన్నదానికి శ్రీ శంకరుడు రెండో రకాలుగా కూడా అర్థం చేశారు అథవా లేకపోతే తత్పరిపాక జాయాం ఆ కర్మయోగ బుద్ధి పరిపక్వమైనప్పుడు పుట్టేటువంటి జాత పుట్టడం ఏమిటది సాంఖ్యే బుద్ధౌ సాంఖ్యమంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానమునకు సంబంధించిన బుద్ధి ఎందు శన్విచ్ఛరణం అంటే ఆశ్రయం ఆశ్రయమును కోరుకును ప్రార్థయస్వ ఎటువంటి ఆశ్రయమది అభయప్రాప్తి కారణం మీరు కర్మయోగ బుద్ధిలో నిలబడ్డా లేక ఆత్మజ్ఞాననిష్ట దాన్నే సాంఖ్య బుద్ధి అంటారు దాంట్లో నిలబడ్డా ఇది ఉపాయమో ఇది ఉపేయము ఇది సాధనమో ఇది సాధ్యము దీంట్లో దీంట్లో నిలబడ్డా దాంట్లో నిలబడ్డా మీకు భయ హేతువు ఉండదు అభయప్రాప్తి కారణం వేదాంతంలో మోక్షము అంటారు మోక్షము అంటే అభయమే మోక్షం అంటే అదే మోక్షం ఉంటుంది సపోజ్ మీకు మరణ భయం ఉందనుకోండి కొంతకాలం వేదాంతం కలిగిన తర్వాత మరణ భయం పోయింది అనుకోండి అదే మోక్షం అన్ని భయాలు పోయిందనుకోండి అది మోక్షం మరణ భయం పోయిందనుకోండి అది ఆ మాత్రం మోక్షం మరణ భయము నుంచి మోక్షం మోక్షం ఆ భయ మోక్షం వచ్చిందిరా బాబు ఇంకోసారి రైలు ఎక్కారు ఆ రైలు ఆగిపోయింది ఏదో గూడ్స్ పట్టాలు తప్పింది ఆగిపోయింది అదే నాలుగు గంటలు లేటు మొత్తానికి సికింద్రాబాద్ స్టేషన్లోకి వచ్చింది ఉదయం ఆరింటికి రావాల్సింది పది గంటలకు వచ్చింది దాంట్లో దిగేపుడు ఆ మోక్షం వచ్చింది అనుకుంది దానికి దానికి మోక్షం ఉంటుంది అక్కడికి అక్కడ మోక్షం సో అభయం సపోజ్ ఏ రకమైన భయమో లేదనుకోండి అదే మోక్షం ఉంటుంది జీవనముక్తి ఉంటుంది సో ఈ స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి ఒకడు స్వర్గానికి వెళ్ళడానికి కావలసిన పుణ్యం సంపాదించేది ఉండదు భయం ఉంటుందా ఉండదా ఉంటుందే ఏమిటి భయం ఏమిటో మనం స్వర్గ తీరా చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామో వెళ్ళమో దేవుటను మరి పుణ్యం చేశారు కదా అంటే పుణ్యం చేసినంత మాత్రాన వెళ్తాన నమ్మకం లేదు ఎందుకంటే ఈ పుణ్యాన్ని అడ్డుకునే పాపం ప్రతిబంధకం అధికంగా ఉంటే వెళ్ళకపోవచ్చు కూడా శాస్త్రంలో అది ఉంటుంది పుత్రకామ్యష్టి చేసేస్తే పిల్లలు పుట్ట మంచి కాబట్టి ఈ కామ్యకర్మలలో ఇదొకటే ఏమంటాడంటే నువ్వు ఈ యజ్ఞం చేయి నీకు సంతానం కలుగుతుంది అంత యజ్ఞం చేస్తాడు తర్వాత సంతానం కలగదు కలగకపోతే దానికి ఏం చెప్తామంటే సొల్యూషన్ ఉంటుంది ఇదే ఏదైనా మార్కెట్లో కొని ఏదో టీవీ లేకపోతే కారు కొని గ్యారంటీ లాంటిది ఏం కాదు ఇది అంటే నీకు ఆ ఫలం కలగకుండా ఆటంకాన్ని కలిగించే ప్రతిబంధకం ఎక్కువగా ఉంది అని చేత నీకు ఫలం కలగట్లేదు అని చెప్తాడు ఇలా రండి శమ్మ గారు ఇది చెమ్మ గారు మర్చిపోతాను అందుకోసం కాబట్టి ఆ విధంగా ఎస్కేప్ అయిపోవచ్చు కనుక అభయము మీరు సపోజ్ బాగా ధనాన్ని సంపా ధనం సంపా ధనం లేదనుకోండి భయం వేస్తుంది ఎందువల్ల ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు సికింద్రాబాద్ స్టేషన్ లో ఉంటారు జేబులో రూపాయలు ఉండదు భయం వేస్తున్నారు అయితే జక్కట్రా ఎలా వెళ్తా ఏం చేస్తామని భయం వేస్తుంది సపోజ్ లక్ష రూపాయలు జేబులో ఉన్నాయనుకోండి అప్పుడు అప్పుడు భయం వేస్తుంది అభయం ధరల్లో ఉండదు అది రాహస్యం సపోజ్ తోడుంటే తోడు లేరనుకోండి భయం వేస్తుంది సపోజ్ తోడున్నారనుకోండి అప్పుడు భయం వేస్తుంది తోడున్నారంటే ఇప్పుడు ఇంట్లో తోడు ఒకళ్ళు ఒకళ్ళు తోడుగా ఉంటారు కానీ ఒకళ్ళు ఒకళ్ళు భయపడతారు కూడా వీడు వీడు భయ తీస్తున్నాడేవారు అలా భయపడతారు కూడా అభయము అంటే ఆత్మ పూర్ణము అని తన స్వరూపంలో అభయాన్ని పొందాల్సి ఉంటుంది సో అభయం ప్రాప్తి కారణం మీకు అభయం కావాలి అంటే కేవలము కర్మయోగ బుద్ధి తర్వాత ఆత్మజ్ఞాన నిష్ట రెండే ఇదే అభయం మీరు ఈ రెండూ కాకుండా మీరు మరి ఏది పట్టుకున్నా భయమే దాంట్లో అభయమనే మాటే లేదు సో మీకు తెలిసినదంతా కూడా ప్రార్థయస్వా తర్వాత పరమార్థ జ్ఞాన శరణో భవా మొత్తం మీద రెండింటికి కలిపే అర్థం ఏంటంటే శరణు వేడు దేన్ని జ్ఞానము జ్ఞానాన్ని శరణు వేడాలి కర్మని కాదు శరణు వేడి కర్మ చేయాలి కర్మని చేయద్దంట కర్మని చేయాలి జ్ఞానాన్ని శరణు వేడుకోవాలి మన అల్టిమేట్ గోల్ జ్ఞానము మనం చూసుకోవాలి సో హనుమంతుడు చాలా పనులు చేస్తాడు జంతుతాడు అంటే సీతను దర్శిస్తాడు కదా అది ఒక రకమైన ఆత్మసాక్షాత్కారంగా వర్ణిస్తూ ఉండటం అదొక పద్ధతి సో సముద్రాన్ని దాటుతాడు లంకిని కనపడితే ఆవిడని వాళ్ళెబ్బకాయ కొడతాడు ఇంకా ఇవ్వేవో చేస్తాడు కానీ అల్టిమేట్ ఏమిటి సీతా దర్శనం అల్టిమేట్ గోల్ అది అంతేగాని లంకలో పిక్నిక్ అల్టిమేట్ గోల్ కాదు చాలా మంచి ప్లేస్ చూసామని అది కూడా సంతోషిస్తాడు బాగుందే ఇది ఇంత అందమైన ప్లేస్ ఎప్పుడు చూడలేదు మనం అని కొంత టూరిస్ట్ లక్షణం కూడా చూపిస్తాడు బట్ అల్టిమేట్ గోల్ ఏమిటంటే సీతా దర్శనం అదేవిధంగా జీవితంలో ఎన్ని పనులు చేసినా తప్పు లేదు కానీ పరమార్థ జ్ఞాన శరణోభవాలు పరమ అర్థము పరమ అర్థము అంటే అల్టిమేట్ రియాలిటీ పరమ అంటే అల్టిమేట్ అంటే సత్యం పరమ సత్యము పరమ ప్రయోజనము సో అది ఏదైతే మోక్ష పురుషార్థాలు నాలుగు ఉన్నాయి కదండి ధర్మార్థకామ మోక్ష వీటన్నింటిలోకి పరమం ఏమిటి మోక్షం సో దానికి జ్ఞానం ఆత్మజ్ఞానం దాన్ని శరణు వేడు సపోజ్ మీరు అనొచ్చు ఇంకా ఆత్మజ్ఞానం ఎక్కడండి రాగద్వేషాలు చాలా గతిగా ఉన్నాయే అంటే మంచిది కర్మయోగ బుద్ధిని శరణు వేడు సాధనమైనా ఒకటి సాధ్యమైనా ఒకటి కాబట్టి అది కూడా పరమార్థ జ్ఞానంలోకి భాగమే అవుతుంది బుద్ధవు శరణం అన్విచ్ఛ అంటే అర్థం యత ఫలం కర్మ కుర్వాణా దీనా ఫలహేతవ ఫలతృష్ణ ప్రయుక్త సంత ఎందుకంటే ఎపణ ఫలహేతవ అది హేతువది ఎందుకంటే కృపణ అంటే దీనులు ఏ అన్ఫార్చునేట్ పీపుల్ అన్ఫార్చునేట్ కూడా కాదు దర్ రిచ్ అని అర్థం రుపణ అంటే దర్ రిచ్ అభాగ్యులు సో ఎవళ్ళండి అభాగ్యులు అంటే ఇంకెవాళ్ళు ఫలహేతవహ ఫలము కొరకు కర్మని చేసేవాడు హేతు అంటే కర్మ ఫలము కొరకు కర్మ చేసేవారు హేతు కర్మే కదండి హేతు వల్ల వచ్చేది ఫలం ఫలానికి హేతువు కర్మ కాబట్టి హేతు శబ్దానికి కర్మ అని కాబట్టి ఫలము కొరకు కర్మ చేస్తాడు ఫలాయ హేతు ఎస్య సహ ఫలహేతు భోవచనంలో అంటే ఫలము కొరకు కర్మను పట్టుకుంటారు దానికోసమే శంకరులు అన్నారు ఫలతృష్ణ ప్రయుక్తంత కర్మ పుంవాణ అన్ని పదాలు ఉన్నాయి అక్కడ వాళ్ళని ఫలహేతవహ అంటారు కర్మ చేస్తున్నారు కానీ కర్మ చేయటం అందరికీ సమానమే కానీ ఫలతృష్ణా ప్రయుక్త సంత ఫలమునందరి తృష్ణ చేత ప్రేరితులై కర్మ ఫలమునందని తృష్ణ సో ఆ విధంగా కర్మ చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారు కృపణ దీనుడు ఏంటంటే వాళ్ళ దైన్యం ఏమిటి దీనుడు ఎలా ఉంటాడు ఏదో నాకు కావాలి అలా ఎదురు చూస్తూ ఉంటాడు వాడు దీనుడు పనదే కదా దీనుడు అన్నవాడు నాకు వీళ్ళు ఉపకారం చేయాలి వాళ్ళు నాకు దానం చేయాలి వీడు నాకు పెట్టాలి వాడు పెట్టాలి అనే ఎప్పుడు నా కాళ్ల మీద నేను నిలబడతాను నేను పూర్ణుడను అని అనుకోవడం దీనుడు వల్ల వదు అటువంటి దీనులు వీళ్ళు ఏం చేస్తారంటే కర్మ చేస్తూ ఉంటారు అందరూ కర్మ చేసిన వీళ్ళు చేసే కర్మ అవరం కర్మ కున్వాణ నికృష్టమైన కర్మ చూసారా పైన చెప్పారు దూరేనా ఎవరం కర్మని ఆ నికృష్టమైన కర్మ ఫల చేసే కర్మని చేస్తూ వాళ్ళు దీనులు నువ్వు అటువంటి దీన స్థితికి వెళ్లొద్దు నీవు చక్కగా ఆ బుద్ధియోగమునందు నిలిచి ఆ పరమార్థ జ్ఞానాన్నే శరణు వేడు దీని మీద కృపణము అనే పదము కృపణ దీనుడు పదము ఇది ఉపనిషత్ పదం ఏదైనా ఉపనిషత్తులలో ఉన్న పదాన్ని గీతలో పోటీ చేస్తాం కదా ఇది గీత ఉపనిషత్తు స్థానం కదా కాబట్టి ఉపనిషత్తులలో కృపణ శబ్దానికి ఒక నిర్వచనం ఉంది బృహదారం ఉపనిషత్తులో ఉండే నిర్వచనం ఇది ఇప్పుడు చెప్పబోతున్నారు గాగి మైత్రీ బ్రాహ్మణంలో వస్తుంది సో అంటారు యో వై ఏపదక్షరం గా అవిదివా అస్మాల్లో ప్రైతి సకృపణ బ్రోదారణ్యక శ్రుతి హే గా నీ యాజ్ఞవల్క్యుడు గార్గితో చెప్తున్నాడని గుర్తున్నాడు ఎవరో ఓ గార్గి అనే ఉద్దేశించి చెప్తున్నారు ఆవిడ అడిగింది ఏదో ప్రశ్న దాన్ని సమాధానం చెప్తా హే గార్గి ఓ గార్గి అంటే గర్గవంశములో పుట్టిన ఓ అమ్మ అని ఒక ఉద్దేశించి చూడటప్పుడు ఈ రోజుల్లో వీళ్ళు స్త్రీలకు ఈ అధికారం లేదా అధికారం లేదని చెప్తూ ఉంటారు ఏదో చెప్తారు ఏదైనా చెల్లిపోతా ఒక ఆయన అంటాడు వాల్మీకి హనుమంతుడికి గుండ గుండోగమును చూపించినాడు అంట గుండోగము ఏంటండి గుండయోగం హనుమంతుడు గుండయోగాన్ని అభ్యాసం చేశాడు హనుమంతుణ్ణి వాల్మీకి ప్రదర్శించినట్టుగా స్వీకరించడం మానేసి ఆ హనుమంతుడి చుట్టూ ఏదో పెట్టడం ఆయన గుండయోగాన్ని అభ్యాసం గుండెయోగము అంటే అది తెలుగు ఆ సంస్కృతము అక్కడ ముందు అది సెటిల్ చేయడం మీద ఆ తర్వాత సంగతి నేను చెప్తా ఏంటి గుండె యోగాన్ని అభ్యాసం చేయడా అంటే గుండె యోగము అంటే గుండెకాయను దృఢం చేసే యోగము యా బా ఏమిటి యా చంద్రహ ఇదంత శాస్త్రమే నాది ఏదో కల్ప సో అని వాల్మీకి చెప్పాను అంటూ ఉన్నాం వాల్మీకి పాపం పూర్వ వాల్మీకి ఆయన ఈరోజు దానికి ఏమీ అర్థిస్తుంది ఆయన ఏమీ చెప్పలేదు అహల్య రాయని చెప్పలేదు ఆయన రాయి అహల్య సీత స్త్రీ అయిందని ఆయన చెప్పలేదు బోతు స్త్రీ అవుతుందని చెప్పలేదు లక్ష్మణ్ గీత గీశాడని చెప్పలేదు లక్ష్మణ్ నిద్రపోయాడు నిద్రపోలేదు తెలియదు పద్నాలుగు ఏళ్ళ నిద్రపోలేదు ఫస్ట్ డేనే నిద్రపోయాడు అది చెప్పలేదు ఆయన ఆయన ఏమీ చెప్పలేదు వీళ్ళు అనుకుంటున్న ఏమీ చెప్పలేదు ఇంకెందుకు వాళ్ళ మీద అంటూ ఎందుకు వాల్మీకి నవసరంగా పిక్చర్లోకి తీసుకున్నాను అంటే ఏమిటి వాల్మీకి అనేస్తే నడిచిపోతాను ఇప్పుడు చూడొచ్చిన వాడు ఎవడు వాల్మీకి చూసినవాడు ఎవడు వాల్మీకి చూసినవాడు నోరు మోసం కోరుకుంటాడు కదా నాలాంటి పోటీ కదా ఎవడో నోరు మోసు నాలాంటి నేను ఒక్కడే చూశానని కాదు వాళ్ళమీకి తలమని చూశారు చూస్తూ ఉంటారు కూడా నేను ఈ మధ్యన ఒక ఆయన్ని కలిశాను సో ఆయన ఆయనతోటి కారులో ప్రయాణం చేశాను ఒక గంట సేపు నాకు ఆమె నీటి ఎడ్యుకేషన్ ట్రావెలింగ్ విషయం అనిపించింది ఎందుకంటే రామాయణం మీద అతను రీసెర్చ్ చేశాడు ఉస్మా యూనివర్సిటీకి తీసి సబ్మిట్ చేయబోతున్నాడు ఎప్పుడైతే ఆ సమాచారం నాకు తెలిసిందో నేను అడిగాను చెప్పండి మీ రీసెర్చ్ ఏం చేశారు మీరు మంచి విషయాలు ఏమిటి ప్రతిపాదించారు చెప్పండి అని నేను నాకు తెలుసున్న పాండిత్య ఆయన ముందు ప్రదర్శింపడం కంటే ఆయన ఎంకరేజ్ చేశాను ఆయన చెప్పుకొచ్చారు అసలు నాదంటే ఒక సాధువుతో చెప్పడం ఆయనకి సంతోషంగా తీసి సబ్మిట్ చేస్తున్నాడు శ్లోకాలు చదివి ఇది ఎంత కన్విన్సింగ్ గా మాట్లాడేటంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ వాల్మీకిని అధ్యయనం చేసి మహాత్ములు మీకు సర్వత్రా ఉంటారు కానీ లోకంలో చెల్లుబాటు అయిపోతుంది మీద నడుస్తుంది వాట్ ఎవరు సో హే గా ఎవడైతే యోవై ఏతదక్షరం అవిదిత్వ ఈ అక్షరమును అక్షరము అంటే అది నా మీరు ఉండబోతున్న శక్తి తెలియరు కదా అక్షరం అంటే మీకు తెలుసు కదా ఎయా తదక్షరం అధిగమ్యత అక్షర పరబ్రహ్మ అదే అక్షరమే ఈ వినాశములేని పరబ్రహ్మ అంటే ఆత్మండే వినాశము లేనిది ఆత్మ ఆత్మ నష్టమానో అక్షరం ఎందుకంటానంటే దేహం నశించిపోతుంది దేహంతో పాటే నేను నశించిపోతాను వీడు అనుకుంటూ ఉంటాడు అనుకుంటాడని కూడా అందుకోసం నువ్వు నశించవురా నువ్వు నశించవురా అని అలా చెప్తూ ఉంటాడు అందుకోసం వీడు అనుకోవడం ఆ చెప్పడం కూడా మానే ఏతదక్షరం అవినాశి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని అవిధిత్వా తెలుసుకోకుండా తెలుసుకోకుండా వీడు ఎంతో కొంత ఆయుర్దాయం ఉంటుంది ఈ ఆయుర్దాయాన్ని పొడిగిద్దామని ట్రై చేస్తారు ఎందుకు ఈ ఆయుర్దాయాన్ని ఎందుకంటే అవును నేను చచ్చిపోతానేమో అని అనుకుంటాడు ఇప్పుడు ఇది తెలివితేటలు అంటారా అజ్ఞానం అంటారా ఇప్పుడు ఆత్మకి చావు లేదు అని తెలుసుకోవాల్సింది మర్చిపోయి ఆ పని మానేసి అది తెలుసుకోవాలి కాని నేను ఇంకా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చెయ్యాలి అని తెలుసుకుంటాడు అని అలా తెలుసుకుంటాడు ఎక్కువ కాలం జీవించాలంటే నాకు మొన్న ఫోన్ అవలోచిస్తాను ఫోన్ చేసి స్వామీజీ మన ఆయన గారు ఉన్నారు అయ్యో అలాగా మరి మీరేం చేస్తున్నారు వైద్య సదుపాయం అది బాగా చేస్తున్నారా అని స్వామీజీ మీరు చిన్న రిక్వెస్ట్ అందుకోసమే ఫోన్ చేశాం ఇది ఏమిటి చెప్పండి అంటే మీరు మా నాన్నగారి దీర్ఘాయుర్దాయం కోసం మీరేమో మృత్యుంజయ మంత్ర చెప్పని చేయగలము అంటే నేను చెప్పాను చేస్తాను ఇప్పుడు నేను చేశానో మానేనో ఎవరు చూడొచ్చింది ఎవరు వచ్చి చూస్తారా అలవాళ్ళు వచ్చి చూస్తారా అందులో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో విశాఖపట్నం నుంచి పెద్ద సమస్య ఉంది నేను చెప్పాను నేను కానీ నేను ఐ షుడ్ నాట్ గివ్ ఎనీ రాంగ్ ఇంటిమేషన్ టు హిమ్ నేను చెప్పాను నేను మీరు మీ రిక్వెస్ట్ నేను ఐ అండర్స్టాండ్ నవ్ ఐఎమ్ గివింగ్ మై బ్లెస్సింగ్స్ టు యూ కాబట్టి మీ నాన్నగారికి ఏమీ పర్వాలేదు మీరు జాగ్రత్తగా వైద్యం అది చేయించండి తర్వాత మీరు కూడా ఆయన కూడా వచ్చు ప్రియం పట యజామహే వచ్చిన వారే మీరు కూడా మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని మడిపట్టు కట్టుకునే చేస్తే మంచిది అలా కాకుండా హాస్పిటల్కి వెళ్లిన సమయంలోనూ కూడా మీకు ఏదైనా మనస్సుకి ప్రశాంతంగా ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఈ మంత్రాన్ని రోజుకు పదకొండు సార్లు అంటూ ఉండండి నేను కూడా చేస్తాను కొద్దిగా పోను అన్నిటి గంట నా ఆశీర్వచనం మీరు తీసుకున్నాను మీరు ప్రొసీడ్ అవ్వండి ఏం చెప్పారు సో ది పాయింట్ ఈస్ ది పీపుల్ ఆర్ై దట్ ది ఆర్ గోల్ టు డా సపోజ్ ఆత్మకి చావు లేదు ఆత్మ అవినాశి అని అలా తెలుసుకోవాలి అప్పుడు వాడు ఇటువంటి కామ్యకర్మలో ప్రవేశించే ప్రసక్తే ఉండదు దీనికోసం మరణమే ఆత్మకి మరణమే లేదని తెలుసుకున్న తర్వాత మళ్ళీ చసిపోకూడదు అని సపోజ్ ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు అసలు ఈ కామ్యకర్మలో ఎంత అధ్వాన్నంగా ఉన్నా అన్నదానికి దృష్టాంతమే చెప్తా ఆయన డెబ్బై ఏళ్ళు ఉన్నాయనుకోండి ఇంకో పదేళ్లు బతికితే బాగుండును అని కర్మ చేశారు మంచిది నో ప్రాబ్లం ఆయన చేశారు ఆయన సంతానం అందరూ దగ్గరుండి చేయించారు మంచిది ఎనభై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు మళ్లీ ఆయన ఎవరా అపురోహితుడి గారిని పిలిపించండి ఇంకో పదేళ్లు బ్రతకడానికి నేను కర్మ చేస్తాను అని ఆయన అన్నాడనుకోండి అప్పుడు ఈ సంతానం వాళ్ళు ఏమిటిరా డెబ్బై ఏళ్ళ దగ్గర చేస్తే బాగానే ఉంది ఇప్పుడు ఇంకేమి నాన్నకి చేరస్తం కాకపోతే ఏమిటి అని కొడుకులు కూతుళ్ళు కూడా అనుకుంటారు అంతకంగా డెబ్బై ఏళ్ళ దగ్గర అన్నప్పుడు అదే కరెక్ట్ అది పిలిపించండి పిలిపించండి అని ఎంతో ఉత్సాహంగా అప్రోత్కొచ్చిన కొడుకులు ప్రాంతలు ఏమిటి అని వాళ్లే అనుకుంటారు పోని మళ్లీ తెప్పించాడు అనుకోండి తొంభై ఏళ్ళు ఆ కర్మ ఫలాలని ఇంకా తొంభై ఏళ్ళు బతికాడు అనుకోండి అప్పుడు ఎవరో మళ్లీ పిలిపించండి నేను ఇంకోళ్ళు బతుకుతాను అన్నాడు అనుకోండి అప్పుడు పిలవడం మానేస్తాను ఎందుకంటే సెనీలిటీ అని అది ఆ వయస్సు ఇంకా దేహానికి త్యాగమే శ్రేష్ఠం కాని దాన్ని కొట్టుకోవడంలో ఆనందం లేదు కానీ మనవ మాతృడికి మరణ భయం ఉంటుంది చచ్చిపోకూడదని ఉంటుంది కాబట్టి ఈ ఈ దిస్ క్యాచ్ ట్వంటీ టూ అంటారు సో దేహాభిమానం ఉంటుంది చచ్చిపోకూడదని ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం దేహము అది యోగ్యంగా లేదని తెలుస్తూ ఉంటుంది ఈ దోషం నుంచి బయటపడాలి ఈ ప్రణితమెంట్ నుంచి బయటపడాలి అంటే ఒక్కటే ఉపాయం జ్ఞాన శరణో భవ ఇవు ఆత్మజ్ఞానాన్ని శరణం లేదు మరో గతి లేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి యోగ గార్గి ఏదో రక్షణం అవిధిత్వ ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ప్రతి చచ్చిపోతుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చచ్చిపోవడం అంటే ఏదో తెలుసు బెంగ పెట్టుకుంటే చచ్చిపోవడం అని అర్థం ఇది పోతుంది అది పోతుంది అని చచ్చిపోవడం అని ఇప్పుడు మీరు ఒక నెల రోజులు ఊరు వెళ్ళారనుకోండి మీరు ఎన్ని క్యాల్కులేషన్స్ వేస్తారు ఈ ఇల్లు తాళం పెట్టాలి కాలం పెడితే గూస్ పడుతుందేమో దొంగలు వస్తారేమో ఎలక్ట్రిక్ బిల్ ఏమవుతుంది టెలిఫోన్ బిల్ ఏమవుతుంది బయట ఉన్న గార్డెన్ మొక్కలకి నీళ్లు పోయిపోతే అవి చచ్చిపోతాయేమో తేరా నేను వచ్చేటి ఎన్ని ఎన్ని బెంగలు ఉంటాయి మీకు నెల ఊరు వెళ్ళడానికి ఎన్ని బెంగలుంటాయి ఒక్క పిల్లలు ఒకటి తోడు ఉంటే ఇది డబ్బు రాకలి కుక్క పిల్లలు చేయాలి సో ఈ పని మనిషిని మానేస్తే దీనికి నెల జీతం ఇవ్వాలా మానాలా ఇస్తేనేమో వేస్ట్ డబ్బు వేస్ట్ ఇవ్వకపోతే ఇంకా మళ్ళీ రాదేమో తేడా వచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని సమస్యలు అంటే అలాంటివి చచ్చిపోయే వరకు ఎన్ని ఉంటాయి మీరు అలాంటి ఆత్మహ్యా యుద్ధం అంత గేత వింటే బాగుపడతాను కాదు లేకపోతే పెద్ద సమస్య అది చాలా చాలా దుఃఖహేతు కాబట్టి తెలుగు చేతతోటి కొంత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి వేదాంతాన్ని అధ్యయనం చేయాలంటే మిగతా సబ్జెక్ట్స్ లాంటిది కాదు జీవితానికి సంబంధించింది కాబట్టి మిగతా శుభ్రద్ధనం చేస్తే చేసేవాళ్ళు అంతే మానే ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి అవిధిత్వాయితి ఏమి తెలుసుకోకుండా చచ్చిపోతే సకృపణ వాడు దౌర్భాగ్యుడు ఇది రేచర్దే ఇది శృతే అనే శృతి వాడిని పెట్టడం తాత్పర్యం కాదు నువ్వు ఆ దుస్థితి పొందకురా అని హెచ్చరికంతే కాబట్టి ఇక్కడ కృపణ శబ్దానికి కృపణా ఫలహేతవ కామ్యకర్మలు చేసుకునేవాళ్ళు కృపణులు ఎందుకంటే వాడు ఏమనుకుంటాడంటే చచ్చిపోతున్నానో పుడుతున్నానో అనుకుంటాడు ఆత్మస్వరూపం వారికి ఏం తెలియలేదు ఆత్మకర్త భక్త అనుకుంటాడు ఇంతకంటే అజ్ఞానం ఇంకేముంటుంది కాబట్టి వీడే కృపణుడంటే నువ్వు ఆ దుస్థితిలో పడిపోవద్దు అర్జున శ్లోకం అనేసిద్దాము దూరే నహ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణిచ్ఛ ఫలహేతవ బుద్ధిక్ జతీహ ఉభే సుకృతుష్ తస్మాయ యుజ్యస్వాగ్ కర్మసుకౌలం బుద్ధియక్ జతిహ ఉభే ృతేజ్యస్వ య కర్మసు కౌశల ఇహకమునందు బుద్ధి బుద్ధితో కూడినవాడు సుకృత పుణ్యపాపములను ఉభేరుండింటింటినీ విడిచిపెట్టును కాబట్టి ఈ లోకంలో బుద్ధియోగము కలవాడు బుద్ధియోగము కలవాడు అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటి సాధనార్థం రెండు సాధ్యార్థం ఇక్కడ నుంచి మొత్తం అధ్యాయం చిక్కు వరకు అలాగే ఉంటుంది కొండ ఎక్కివాడు కొండ ఎక్కేసి కూర్చున్నవాడు సాధనార్థంలో బుద్ధియోగం అంటే ఏమిటి కర్మను నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం కర్మ ఫలం విషయంలో సమత్వాన్ని కలిగి ఉండటం అది బుద్ధియోగం సాధ్యంలో ఏమిటి చేరేసుకుంటే ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉండుతా పరిపాకం వచ్చేస్తే సాంఖ్య ఆత్మస్వరూపుడై ఉండుతాడు అంతే సో ఇది బుద్ధియోగం ఇది బుద్ధియోగమే అది బుద్ధియోగం సాధకుడికి ఇది బుద్ధియోగం అవుతుంది సాధ్యం చేరేసుకున్న వాడికి అది బుద్ధియోగం అవుతుంది ఈ కొండ ఎక్కడం దృష్టాంతం కొండ ఎక్కేసిన వాడు ఎక్కుతున్నవాడు అని అని ఆరోధ్యయమో ఏడో అధ్యాయమో వస్తుంది అందుకోసం అలా చెప్పారు సో ఈ బుద్ధి తో కూడిన వాడు వాడు వాడికి సుకృత దుష్కృతములు రెండింటినీ కూడా త్యాగం చేసేస్తాడు అదే మీరు కామ్య కర్మ చేసుకునేవాడు ఉన్నాడే కోరికలతో కర్మలు చేసేవాడు ఉంటాడే వాడు ఈ లోకంలో ఉండగా పుణ్యపాపాల భారాన్ని మోసుతో ఉంటాడు చసిపోయినప్పుడు ఈ పుణ్యపాపాల మూటని మోసం పోతాడు ఏమండే ఆ మూట అనుకూలంగా వచ్చు ప్రతికూలంగావచ్చు వంట ఎవరు ఇప్పుడు ఎప్పుడైనాను ప్రయాణం చేసేప్పుడు ఫుడ్ అంతా కనుక ఒక పెద్ద బ్యాగ్ లో వేస్తా మీకు ఎప్పుడైనా మీకు అనుభవం వచ్చింటుంది ఈ ఫుడ్ బ్యాగ్ ఉంటుందో చూసాను అది అవి మోసేప్పుడు దిక్కుబా ఫుడ్ బ్యాగ్ ఇంత బరువుంది ఎందుకు ఇంత తీసుకొచ్చేది ఎందుకు వీడు వాళ్ళ మీద ఉంటాడు ఎందుకు ఇంత బరువుంది ఏమిటిది ఎక్కడ ఎప్పుడు చూసినా ఫుడ్ బ్యాగ్ ఓకే నాడా పడుతున్నారో అని విసుక్కుంటాడు కానీ భోజనం చేసేప్పుడు ఆ బరువు అంతా చాలా సద్వినియోగం అవుతూ ఉంటుంది అది ఫుడ్ బ్యాగ్ బరువు లేదనుకోండి ఎవరికి తింటాడు వీడు ఫుడ్ బ్యాగ్ నిండా ఉండాలి మోసేప్పుడు న్యూసెన్స్ భోజనం చేసేప్పుడు కంఫర్టబుల్ ఈ పుణ్యపాపాలు అలాగే ఉంటాయి పుణ్యపాపాల బరువు అంటే అలా ఉంటాయి మోసేప్పుడు కష్టం అనుభవించేప్పుడు బాగుంటుంది మళ్ళీ మోసేప్పుడు బరువు సుఖం దుఃఖం సుఖం దుఃఖం కాబట్టి ఫుడ్ ఫుడ్ బ్యాగ్ అది సుఖమా దుఃఖమా బోత్తే ఇట్ కెనాట్ బి వన్ సుఖము యాజ్ వెల్ ఆస్ దుఃఖం నేను ఒకసారి అనుకోకుండానే ఒక ఫ్యామిలీతోటి ప్రయాణం చేశాను అప్పుడు నేర్చుకున్న సమాచారం ఇది సో చేసినప్పుడు ఈ ఫుడ్ బ్యాగ్ ఉంది సో ఆయన అబ్బాగారి మీద ఎత్తి కాపు పడుతున్నారు ఎవరి ఫుడ్ బ్యాగ్ ఇద్దరు ఎవరి పెద్ద సత్యం అది మీరు ఇది ఊరుకుందా తర్వాత అరగంట పోయిన తర్వాత ఎదుగు కరెక్షన్ ఉండకూడదు చెప్పిన దానికి దానికి రెస్పాన్స్ మనం ఇస్తున్నట్టు ఉండకూడదు ఇండిపెండెంట్ గానే ఉండాలి వరగంట పోయిన తర్వాత నేను అన్నాను అమ్మా మీరు ఇన్ని బాగా సర్దేరు కాబట్టి హ్యాపీగా భోజనం చేస్తున్నాం చాలా శుభం అమ్మా మీరు ఇలాగే సర్దుతూ ఉండండి చెప్తే ఆయన విడి స్వామీజీ మీరు చెప్పిందే కరెక్ట్ లేని దాకా చికాకు పడ్డాను దాదాపు పొరపాటు వరే కాబట్టి ఏమిటంటే సుఖ దుఃఖముల యొక్క మూత సుఖ దుఃఖాలు ఉండూ కానీ మీరు ఆత్మజ్ఞాన నిష్ఠుడైనా లేక కర్మయోగ బుద్ధిలో ఉన్నా సమస్త వచ్చితే ఇది కానీ అది బుద్ధియుక్తుడైతే వారు సుకృత దుష్కృతం రెండింటినీ విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేస్తాడంటే అర్థం ఏంటి వాటి మీద ఆగ్రహం ఉండదు సమత్వంలోకి వచ్చేస్తాడు కదండి ఇప్పుడు సుఖ దుఃఖములను విడిచిపెట్టుట అంటే అర్థం ఏదో తెలుసినా అవి రాకుండా దూరంగా తోసేయటం అనేది ఏమి అవి వస్తాయి వెళ్తాయి కానీ అది సుఖము అది దుఃఖము అనే నిర్వచనం ఉండదు వాటికి ఆ నిర్వచనం ఉండదు మీరు ఎక్కడ పల్లెటూరు వెళ్ళి వారం రోజులు వాళ్ళతో పాటు బతికొచ్చారనుకోండి ఏవి సుఖ దుఃఖాలని మీరు అనుకుంటూ ఉంటారో వాటి ఎడల వాళ్ళకి ఇది సుఖమో ఇది దుఃఖమో అనే నిర్వచనం ఉండదు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ఉండదు ఆ ఐడియా ఉండదు ఇప్పుడు నూతులో నీళ్ళు తోడు తోడుకు తాగడం ఇది సుఖమా దుఃఖమా మన దృష్టిలో దుఃఖం నూతులో నీళ్ళు తోడుకు తాగడం అంటే దాహం వేసినప్పుడల్లా మనకి రన్నింగ్ వాటర్ ఉంటే అడ్వాంటేజ్ కాని అది దుఃఖం కానీ పల్లెటూరు వారికి ఇది దుఃఖము అని అనుకోడు పైగా ఇది సుఖము అని కూడా అనుకోడు ఏమనుకోడు ఇది వెరీ స్పాంటేనియస్లీ అప్రోచెసింగ్ తర్వాత అరుగు మీద అంటే సిమెంట్ ఫ్లోర్ మీద ఓ చిన్న తలడా పెట్టుకుని పరుకోవడం సుఖమా దుఃఖమా మనకి దుఃఖం అది సుఖమేమిటి అదే అరుగు మీద లేకపోతే ఒక పరుపు వేస్తే సుఖం ఇది సుఖం ఇది దుఃఖం మనకి సుఖ దుఃఖాల నిర్వచనం ఉంటుంది వాళ్ళని అడుగుతుండ మీరు వాడికి ఆ నిర్వచనం ఉండదు మీరు నా పాయింట్ గమనించారా వాడు సుఖమో అనుకోడు దుఃఖం అనుకోడు ఆ నిర్వచనాన్ని నుంచి పైకి వెళ్ళిపోతారు ఇప్పుడు దోమలు సుఖమా దుఃఖమా మనకి దోమలు ఉంటే దుఃఖం దోమలు లేకపోతే సుఖం వాడు ఆ దోమలు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ కింద ఉంటుంది దాని విషయంలో సుఖదుఖ నిర్వచనం ఉండదు కాబట్టి మీరు చెప్పండి సుఖదుఖాల నిర్వచనాలు ఎక్కువగా ఉంటే జీవితం తేలిగ్గా ఉంటుందా ఆ నిర్వచనాలు తక్కువ ఉంటే తేలిగ్గా ఉంటుందా తక్కువ ఉంటేనే తెలుగు అంటే ఉభయ సుకృత దుష్కృతే జహాతి ఎన్నింటినీ వదిలిపెట్టేస్తారు కొంతమంది ఇది పుణ్యం అది పాపం అది పాపం ఇది పుణ్యం ఇది పుణ్యం అది పాపం నీళ్ళు ముట్టుకుంటే పుణ్యం ముట్టుకోకపోతే పాపం ఇది చదివితే పాపం అది చదవకపోతే పుణ్యం ఇటు పుణ్యం అటు పాపం అడుగు వేస్తే పుణ్యం అడుగు వేయకపోతే పాపం అడుగు వేయకపోతే పుణ్యం వేస్తే పాపం ఇలాగా పొద్దున నుంచి పడుకుని నిద్ర లేచిన పడుక్కునేదాకా ఈ బెంగలోనే బతుకుతూ ఉంటాం స్వామీజీ లలితా సహస్రం చదివితే పుణ్యమా మానేస్తే పాపమా ఏమిటో ఈ తలుపు ఇటుంటే పుణ్యమా అటుంటే పాపమా ఆ పిల్లి వస్తే పుణ్యమా రాకపోతే పాపమా ఏమయ ఎందుకు వెళ్ళాలి ఉభయ సుకృత దుష్కృతే రెండింటినీ కూడా ఐద్ ద్వంద్వాల అతీతంగా ఈశ్వరాపణ బుద్ధితో నీ కర్తవ్య కర్మని చేసేసి పరగడవండి రెస్ట్ పుణ్యమో పాపమో దేవుని చూసుకుంటాడు మన కర్తవ్య కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేసేయడమే అయిపోయింది నువ్వు కర్తను అనుకున్నప్పుడు నేను ఆత్మ అకర్త అనే జ్ఞాననిష్టలో ఉంటే ఏదీ లేదు కాబట్టి ద్వంద్వముల నిర్వచనము ఎంత అధికంగా ఉంటే వాడు అంత బరువుని మోస్తూ ఉంటుంది ద్వంద్వముల నిర్వచనం ఎంత తగ్గితే అంత తేలిక పడుతుంది ఒక స్థితిలో ద్వంద్వాలే ఉండవు నిర్ద్వంద్వ మీరు చదివారు కదా కాబట్టి సుకృతం దుష్కృతము రెండింటినీ విడిచింది గీత యొక్క ప్రణాళిక అలాగే ఉంటుంది మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి ఆయన ఏమని చెప్తారంటే చూడండి మీరు ఈ పూజ చేసుకోండి మీకు పుణ్యం వస్తుంది మీ పాపాలు పోతాయి అని చెప్తారు మీరు విన్నారా ఎప్పుడైనా అలా చెప్పడం అలాగే చెప్తూ ఉంటారు మీరు ఈ అష్టోత్తరం చేయండి మీ పుణ్యం వస్తుంది పాపం మీ పాపాలన్నీ పోతాయి సుకృతం పట్టుకోవాలి దుష్కృతాన్ని తోసేయాలి దుష్కృతాన్ని కూడా అలాగే వదిలేయకూడదు అలాగే ఫ్రీగా వదిలేసి పని లేదు దుష్కృతాన్ని దూరం పెట్టాలి సుకృతాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి పెద్ద భారం కాబట్టి సుకృత దుష్కృతము రెండింటినీ కూడా ఈ బుద్ధియుక్తులు విడిచిపెట్టేస్తాడు అంటే పెను భారాన్ని దూరం చేసుకుంటాడు అంత గొప్పతనం ఉన్నది యోగ బుద్ధిలో స్మార్ట్ యోగాయస్వ కాబట్టి నీవు యోగము కొరకు సాధన చేయుము ప్రతిజ్ఞ ప్రతి నపూనుము యుజస్వ ముందుకు అడుగు వేయుము యోగబుద్ధి కోసము యోగ కర్మసు కౌశలం చూడండి కర్మ చేయటం అందరికీ సమానమే జ్ఞానీ కర్మ అజ్ఞాని కర్మ కామ్య కర్మల ఎందు నిష్ట దీనుడు కర్మల్ని చేస్తాడు కర్మయోగ నిష్కామ కర్మ చేసి కూడా కర్మ చేస్తాడు కానీ చిత్రం ఈ కర్మయోగికి యోగమున్నదే యోగ బుద్ధిలో ఆ కౌశలం ఉన్నది నేర్పు ఉన్నది ఏమిటి నేర్పేటంటే చూడండి కర్మని చేసుకునే కర్మబంధంలో చిక్కుకోకుండా ఉంటాడు అదే నేర్పు సో దాన్నే నేర్పు అంట ఇప్పుడు దారం ఇచ్చి ముడి వేయమని ఇచ్చారు వారు ముడి వేసుకుని ఆ ముడిలో వాడు చిక్కుకుపోయాడు ఇంకొకడు అలాగే ముడివేసి దాని నుంచి వచ్చేసాడు బయట మరి అదే నేర్పండి సో కర్మ చేస్తాడు కర్మబంధం పడకుండా తప్పించుకుంటాడు ఇంకొకడు కర్మ చేస్తాడు దాంట్లో బంధింపబడుతుంటాడు ఏది నేర్పు కర్మ చేస్తూ బంధింపబడకుండా ఉండడమే నేర్పు నీటిలో దిగి ఒళ్లంతా నీటిలో ఉన్న మురిగంతా పఠించుకుంటే నేర్పేలా ఉంటుంది ఇక దిగి కూడా తామరాజు నేర్పది కానీ నీట్లో ఉంటుంది కానీ మురికిని అంటుకో అది నేర్ప కర్మసు కౌశలం భాష్యం బుద్ధము అవతారిత సమత్వ బుద్ధియుక్త యత్ఫలం రాహుతి తృణు ఈ కర్మయోగము యొక్క సారం ఏమిటంటే కర్మలు మానేయడం కాదు కర్మల్ని చేయాలి కానీ ఎటువంటి కర్మ స్వధర్మం అనుతి కర్తవ్య కర్మని చేయాలి ఇప్పుడు చూడండి కర్మలు రెండు రకాలుగా ఉంటాయి కామ్యంతో సంబంధం లేకుండా అంటే మీ కోరికలతోటి మీ భోగాసక్తితోటి సంబంధం లేకుండగా కేవలము కర్తవ్యము గనుక చేయుగా దాన్ని స్వధర్మము అంటారు కామ్యంచేత ప్రేరితుడై చేయుట దీన్ని కామ్యకర్మ అంటారు సో ఇప్పుడు మీరు కర్మానుష్ఠానం చేసేప్పుడు ఏ ఏ లో ఏది చేసుకున్నారు ప్రతి వారి జీవితంలో రెండూ ఉంటాయి కానీ ఆ స్వధర్మాన్ని బాగా ఫోకస్ చేసుకోవాలి స్వధర్మానుష్ఠానానికి ఫోకస్ ఇవ్వాలి కొంతమంది ఒక ఆయన ఉన్నారు ఆయన ఏం చేస్తారంటే పొద్దున్న అనుష్ఠానం రెండు గంటలు అనుష్ఠానం చేస్తారు అంటే పూజ జపం పారాయణ ఇవి రెండు గంటలు చేస్తారు ఆ రెండు గంటలలో పది నిమిషాలు సంధ్యావందనం చేస్తారు గంట యాభై నిమిషాలు చండీ పాఠం తొలుగుతారు సంధ్యావందనము నిత్యకర్మ స్వధర్మానుష్ఠానం అది చేయకపోతే చండీ పాఠానికి అర్హత కూడా రాదు కాబట్టి సంధ్యావందనం చేసి తీరాల్సినటువంటి నిత్యకర్మ దానికి ఫలమే ఉండదు అలా వెళ్తేనే ప్రసక్తి ఉండదు కాబట్టి సన్యాసనం చేసేస్తారు పరివేశాల్లో చేసేసి ఇప్పుడు సంకల్పం చేస్తారు చండీ పాఠమహం కలిశే నేను చండీ పాఠాన్ని చేస్తాను ఎందుకు శత్రుజయార్థం చండీ పాఠమహం కలిష్యే శత్రువుపై విజయం కోసం ఎవరండి ఈ శత్రువు ఏంటంటే కోర్టులో కేసు మరి వాడు శత్రువే కదా కోర్టులో కేసు నెగ్గాలి కదా అందుకో లేకపోతే శత్రు జయం కాకపోతే ఏదైనా కామ్యం ఏదైనా ఇంకోటి వచ్చి చండీ పాఠం ఇప్పుడు చిత్రాన్ని ఏంటంటే ఈ కామనతో చేసే కర్మ ఉన్నదే అది కామ్యకర్మం అవుతుంది చండీపాఠంలో దోషం లేదు నేను అంటున్నది కామనతో చేశారు కనుక అది కామ్యకర్మ అవుతుంది సో ఇది స్వధర్మం అవుతుంది అంత తేడా ఉంటుంది ఈ చండీపాఠం చేసి ఫలం రాలేదనుకోండి వాడు నిరుత్సాహపడతాను ఎందుకంటే ఫలం కోసం చేసేటదాన్ని సంధ్యావందనం చేసి ఫలం రావడం రాకపోవడం ఉత్సాహం నిరుత్సాహం రెండు ఉండవు ఆ ప్రేడం ఉంటుంది సో ఆ విధంగా సో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే స్వధర్మాన్ని చేయమంటున్నాడు స్వధర్మం అనుపృష్ణం స్వధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు అనుష్టిస్తూ ఉంటావో అసలు నువ్వు నీ అపేక్షలోనే నాకీ ఫలం కావాలి అపేక్ష ఉండదు స్వధర్మ అనుష్ఠానంలో అపేక్ష ఉండదు అపేక్ష లేకుండా చేసుకున్నప్పుడు సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి అలాగే ఒక వరుసలో వస్తాయి ఎందుకు వస్తున్నాయి అంటే ప్రకృతి యొక్క ధార కాల